హరిభ్యో నమ బ్రహ్మాం పరమసుఖదం కలం జ్ఞానం తి గగనసృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూత భావాతీతరం సద్గురు తం నమామి నమో బ్రహ్మా ్రహ్మ విద్యా సంపద కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరంభావ్యాసశమా అస్మదాచార్యపర్యం వందే గుర పరా స్వగునిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమీతో శ్రీ గురుద్యోన్న మహాహరి కోణిదాన్ని శూన్యం బి అనదగు కాని బయలు అనతగదు సుమీ కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాదా కనవచ్చనా లేదా కనుగొంటి లేదని అనరాదా భయమేమి అనుమానించకు ఇగో కనుగొనరాధుకనే శన్యమని కనరాని దాన్ని శూన్యం వని అనదగును కానీ బయలును అనదగదు సుమి కనవచ్చు సున్నది ఇందులో కనుగొనుటకు ఎరుక లేదు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాధ కనవచ్చనా లేదా కనుగుంటి లేదని అనరాధ భయమేమి అనుమానించకు ఇవో కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాధ ఇవి పదవిభజన సృష్టిలో రెండు లక్షణాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ కందార్ధంలో స్వీకరించారు అందు మొట్టమొదటిది ఏంటంటే కనబడేవి రెండో పద్ధతి ఏంటంటే కనబడనివి వీటికి చాలా రకాలైనటువంటి ద్విపులు ఉన్నాయి అంటే వ్యక్తం అవ్యక్తం ఇదొక ద్విపుటీ విద్య అవిద్యా ఇదొక ద్వీపుటి పరావిద్య అపరావిద్య ఇదొక ద్వీపుటి ఇలా చెబుతూ పోతే జీవము బ్రహ్మము జీవుడు ఈశ్వరుడు ఇవి రెండు ఇలా చెప్పేవన్నీ ద్విపులు అనమాట ఇవి ఇలా రెండు రెండుగా ఉంటాయి ఇవన్నీ కూడా అయితే ఇలాంటివి వివేక పరిధిలో కూడా ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే నిత్యము అనిత్యము ఆత్మ అనాత్మ కార్యము కారణము సత్ అసత్ దృక్ దృశ్యము ఇవి కూడా రెండు రెండు జంటలు అట్లాగే కామేశ్వరి కామేశ్వరులు అలాగే లక్ష్మీ నారాయణులు అలాగే వాణి బ్రహ్మలు ఇలా ఇవన్నీ జంటలు అనమాటవి అలాగే హం క్షం ఈ రెండు కూడా జంట లేక హం సా లేక రా మే లేక సి వ ఇలా ఈ రెండు రెండుగా ఉండేవన్నీ కూడాను ఇవన్నీ ఒక వర్గం అయితే దీంట్లోనే ఒక లక్షణం ఉందట ఒకటేమో కాసేపు కనబడుతుంది కాసేపు కనబడదు అది ఒక స్థితి ఒకటేమో ఎప్పుడు కనపడుతుంది మరొకటేమో ఎప్పటికీ కనపడదు ఇలా ఉన్నాయట సృష్టిలో కొన్ని ఇలా ఉన్నటువంటి వాటిలో నుంచి నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం తెలిసిన దాని నుంచి తెలియని దానిని చెప్పేటటువంటి సూచించేటటువంటి పద్ధతికి వార్తీక పద్ధతి అని పేరు అంటే అధ్యారోప అపవాద పద్ధతి అని ఒక బోధా పద్ధతి అంటే అర్థం ఏమిటంటే అసలు నీకు పూర్తిగా పరిచయం లేనటువంటి దాన్ని తెలియనటువంటి దాన్ని ముందు చెప్తారు చెప్పి ఇది అదే అని నిరూపిస్తారు నిరూపించి ఇంకేం చేస్తారు అంటే కొద్ది కాలం తర్వాత ఇది అదే అని నువ్వు నిర్ణయం అయిపోయిన తర్వాత ఇది అది కాదు అది ఇది కాదు అని నిరూపిస్తారు ఇది అదే అని నిరూపించడమేమో అధ్యారోపం ఇది అది కాదు అది ఇది కాదు అని నిరూపించడం అపవాదం ఇదంతా ఒక వేదాంత చర్చ ఎప్పుడైతే సైద్ధాంతికుల మధ్య మహానుభావులు ఋషులు బ్రహ్మర్షులు రాజర్షులు అనేక విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్కృతిలో ఒకనాటి కాలంలో ఎప్పటినుంచో లక్షల సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర ఆయా ఋషి పరంపరలలో విశ్వవిద్యాలయాల పద్ధతిలో ఈ రకమైనటువంటి చర్చ విచారణ జరుగుతూ ఉండేది ఒకరు ఆక్షేపం చెప్పడం ఒకరు దాన్ని ఖండించటం ఒకరు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు దాన్ని సిద్ధాంతీకరించటం ఈ పద్ధతిగా ఋషి ఆశ్రమాలలో ప్రకృతి ఈశ్వరుడు పరిణామం వీటన్నింటి మీద మానవ జీవనం ఇలాంటి అంశాల మీద చర్చలు జరిగాయి సిద్ధాంతీకరించేవాళ్ళు వారు చేసినటువంటి నిర్ణయాన్ని ఆ కాలంలో ప్రామాణికంగా పరిగణించి ఇతరులైనటువంటి వాళ్ళు అది క్షత్రియులు కానీ రాజులు కానీ వారి వారి పరిపాలనలో వినియోగించుకునేవారు అలాగే ఆయా దేవాలయాలలో ఆయా ప్రాంతపు సంస్కృతిలో అవి భాగమైపోయి ఉండేవి ఇలా మనం భారతదేశంలో ప్రతీ ప్రాంతంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాన్ని ఒక్కొక్క రకమైన సిద్ధాంతాన్ని ఒక్కొక్క రకమైన సాంప్రదాయాన్ని ఆచరణని సంస్కృతిని సంస్కారాలని పూజలని మనం గమనిస్తూ ఉండవచ్చు ఆచార్యులు దయానంద సరస్వతి యాసేతు హిమాచలం పర్యటించారు పర్యటించి ఒకవేళ పుస్తకం రాశారు సత్యార్థ అని ఆ సత్యార్థ ప్రకాశం మనం చూస్తే ఇవాళ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త ఉపాసనలు సమస్త సిద్ధాంతాలు అన్ని మతాలు వాటి మూలాలు వాటి సంస్కృతి వాటి ఎలా ఏర్పడ్డాయి ఏ కాలంలో ఏర్పడ్డాయి ఎందువల్ల ఏర్పడ్డాయి అలా ఏర్పడిన తర్వాత కాలంలో ఎలా పరిణమించి ఇలాంటి విచారణ అంతా చక్కగా చేపట్టారు చాలా గొప్ప గ్రంథం సాధకులందరూ ఈ సత్యార్థ ప్రకాశాన్ని జ్ఞాన మార్గ సాధకులందరూ ఒకసారి తప్పక చదవాలి చదివితే ఎంతో విశేషమైనటువంటి విచారణాబలం కలుగుతుంది ఓహో ఎలా విచారణ చేయాలనేది కూడా తెలుస్తుంది అలాగే సరి అయిన పద్ధతిగా వేదాంత పంచదశి ఎలా అయితే ఆక్షేపము ఖండన నిర్ణయం అనేటటువంటి పద్ధతిగా చెప్పబడుతుందో అదే పద్ధతిగా విచార సాగరం కూడా చెప్తుంది అదే పద్ధతిగా జీవన్ముక్తి ప్రకాశిక కూడా చెప్తుంది అయితే జీవన్ముక్తి ప్రకాశికలో ఆక్షేపములు ఉండవు ఖండనలు ఉండవు సిద్ధాంతం పరిప్రశ్న సందేహం వ్యాఖ్యానం నిర్ణయం ఇలా చెప్పబడుతుంది జీవన్ముక్తి ప్రకాశిక ఇట్లా ఇవి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు విచారసాగరం జీవన్ముక్తి ప్రకాశిక కామకళా విలాసమని శ్రీ విద్యారహస్యం అది వరివశ్యారహస్యం అని కూడా ఈ శ్రీ విద్యారహస్యం అంతా కూడా అందులో ఉంది అలా వేదాంత పంచదశి వేదాంత పంచవింశతి ఇట్లా అష్టావక్ర గీత ఇలా ఇవన్నీ కూడా ఏనాటి నుంచో ప్రామాణికంగా మనకి బోధించబడుతున్నటువంటి వేదాంత ప్రకటన గ్రంథాలు అంటారు చెప్పడంలోనే ఉంది ప్రకటన గ్రంథాలు అంటే ఏదైతే నువ్వు ఇంద్రియాలతో తెలుసుకోలేవో వాటిని ఇంద్రియాల స్థాయిలో అందించేటట్లుగా సూచించడానికి ప్రకటన అంటారు బైబిల్లో కూడా చిట్ట చివరి భాగానికి ప్రకటన గ్రంథం అని పేరు అంటే ముందు చెప్పినదంతా ఓ తీరుగా చెప్తారు ప్రకటన గ్రంథం అంతా ఒక తీరుగా చెప్తారు అట్లాగే ఖురాన్లో కూడా ఉంటుంది ఇట్లా ఏ మత గ్రంథం స్వీకరించినా అవాటన్నింటిలో ఈ భాగం తప్పనిసరిగా ఉండక తప్పదు అంటే ఇది సమిష్టిని విచారణ చేస్తుంది అన్నమాట అందుకే ఈ కందార్థంలో ఎరుక శూన్యము బయలు ఈ మూడింటిని తీసుకున్నాడు తీసుకుని ఒకదాని మీద ఒకటిని ఏది అధిష్టానము ఏది ఆశ్రయము ఏది ఆరోపించాం ఏది అపవాదం చేశాం అనేటటువంటి పద్ధతిని ఇమిట్ చేశారు ఈ కదార్థంలో మీకు అర్థం అవ్వటం కోసం అని ఏం చేశారంటే ఒక లక్షణాన్ని స్వీకరించారు మనం ఎవరైనా సరే ఏమండి మీ ముత్తాతగారి తాతగారు మీకు తెలుసా అన్నాం తెలియదండి మీ ముత్తాతగారి తాతగారిని చూడాలంటే ఇప్పుడు వీలవుతుందా అన్నాం అనుకో వీలు కాదండి ఆయన కనపడరు ఇప్పుడు అంటాం ఎందుకు కనపడరు అని అడుగుతాం ఎందుకు కనపడరు అంటే వారు లేరండి సశరీరులుగా లేరు వారు కనపడరు ఇప్పుడు సాధ్యం కాదు అదేంటండి ఎప్పుడో ఒకప్పుడైతే ఈ భూమండలం మీద జీవించారు కదా ఆ జీవించిన వాళ్ళ యొక్క జీన్సే కదా మీలో కూడా ఉంది వాళ్ళకు వాళ్ళకే సప్త ఉన్నాయో మీకు అవే సప్త ధాతువులు కూడా ఉన్నాయి వాళ్ళకే ఇంద్రియాలున్నాయో మీకు అవే ఇంద్రియాలున్నాయి వాళ్ళకే సుఖ దుఃఖాలున్నాయో మీకు అవే సుఖ వాళ్ళకే ఆకలి దెబ్బలు ఉన్నాయో మీకు అవే ఆకలి లబ్బిలున్నాయి వాళ్ళకే పంచభూతాలున్నాయో మీకు అవే పంచభూతాలున్నాయి వాళ్ళకే పంచప్రాణాలున్నాయో మీకు అవే పంచప్రాణాలున్నాయి వాళ్ళకే జనన మరణాలున్నాయో మీకు అవే జనన మరణాలున్నాయి వాళ్ళకే శోక మోహాలు ఉన్నాయో మీకు అవే శోకమోహాలు ఉన్నాయి వాళ్ళకే క్షుత్పిపాల క్షుత్పిపాసాలస్య తమసాదులు ఉన్నాయో మీకు అవే ఉన్నాయి మీకు వాళ్ళకి భేదం లేదు కాబట్టి వారు మీరే అని నిర్ణయం చేసామనుకోండి మీ ముత్తాత తాత మీరు ఒక్కటే అని నిర్ణయం చేసామనుకోండి ఎవరైనా ఒప్పుకుంటారా ఇట్లాగా కనబడని దాన్ని శూన్యం అనవచ్చు కనబడేదాన్ని శూన్యం అని ఎట్లా అంటాం కాబట్టి మీ ముత్తాతగా తాతగారు కనబడుతున్నారంటే కనబడలేదు ఆయన ఇప్పుడు ఎక్కడికి పోయారు అంటే శూన్యంలో పోయారు కనపడని స్థితికి పోయా శూన్యం అంటే ఎవరు కనపడని స్థితి తెలుసు కొనుటకు వీలుగా అని స్థితి విజ్ఞాన శాస్త్రం కూడా ఏం చేసిందంటే వాతావరణాన్ని నిర్వచించింది మొట్టమొదటి ఐదు పొరలు ఉన్నటువంటి వాతావరణం ఉన్నది ఆ వాతావరణం అవతల ఏమి ఉంది అన్నావు ఏమీ లేదు అని ఏమీ లేదంటే ఏమిటన్నావు వాయిడ్ శూన్యం అని ఏమీ లేదంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ ఐదు వాతావరణ పొరలు ఏవైతే ఉన్నాయో ఇవి కానీ భూమి మీద ఉన్నటువంటి మిగిలిన భూమి నీరు గాలి అగ్ని ఇలాంటి లక్షణాలు కానీ ఈ వాతావరణపు పొర అవతల లేవు ఇక్కడ ఉన్నవి అక్కడ లేవు అని చెప్పడం అనమాట ఏమీ లేవని చెప్పడం అంటే ఇక్కడ ఏవో ఉన్నాయి ఈ సర్వంలో ఏవో ఉన్నాయి ఈ సర్వంలో ఉన్నవి ఏవి ఆ శూన్యంలో లేవు లేవని చెప్పడం శూన్యం అనమాట లేదని చెప్పడం శూన్యం కనబడటం అని చెప్పడం శూన్యం అంటే ఇది ఒక సాపేక్ష నిర్ణయ పద్ధతి ఉదాహరణ చూద్దాం తల్లి గర్భంలో నుంచే కదా మానవులు వచ్చారు తమ తల్లి గర్భం తాము వ్యక్తమైన తర్వాత తమకి తెలుసా అని అడిగే అనుకోండి తెలియదు అన్న మరి నువ్వు అక్కడి నుంచే కదా ఏమిటి అంటే తెలియదండి అన్నాడు తెలియకుండా ఎలా వస్తావా అన్నా అనుకో నాకు తెలియదు చెప్తుంటే మళ్ళీ తెలియకుండా ఎలా వస్తావా రెట్టిస్తావేమిటి నీకు తెలుసా తెలీదా నువ్వు చేసావా చేయలేదా నువ్వు కర్తవ్యవునా కాదా ఆ పని జరిగిందా జరగలేదా నువ్వు పుట్టడం అనే ఫలితం జరిగిందా జరగలేదా దీనికి కారణం ఎవరు అని అడిగాడు ఎవరని చెప్తాం వెళ్ళి మా అమ్మని అడగవయ్యా బాబు ఈ ప్రశ్న కానీ నా దగ్గర సమాధానం సరే వాళ్ళ అమ్మని వెళ్ళి అడిగామనుకోండి ఆవిడ వాళ్ళ అమ్మని అడగమంట అందుకనే పూర్వపకంధార్థాలు ఏం చెప్పారు నీ మూలము నీ తల్లిదండ్రులు వారి మూలము వారి తల్లిదండ్రులు ఈ వరసన్ ఇలా జరిగిపోయిందట సృష్టి ఏమై ఏ ఒక్కరి నీ ప్రశ్న అడిగినా నువ్వు ఎట్లా వచ్చావని అడిగితే మాత్రం నాకు తెలీదు వచ్చాను అది మాత్రం సత్యం కనబడుతున్న నేను ఎవరైతే ఉన్నానో నేను సత్యం నేను ఎలా వచ్చాను నాకు తెలియదు సరేనే నీకు తెలియకపోవచ్చు విజ్ఞాన శాస్త్రానికి తెలుసా తెలీదా తెలుసు శుక్ల శోణిత సంయోగంచేత సంవిద్బిందువు ఏర్పడి ఆ సంవిద్ బిందువు మొక్కలై వకలై చకలై పునః సంయోజనం చెంది నఖ మాంస రోమ చర్మ మేధో అస్థి రుధిర ధాతువుల చేత ఏడు ధాతువులు ఈ ఏడు ధాతువులని సమీకరించి చెలవలు పలవలై దేహమై ప్రాణమై ఇంద్రియములై మనోబుద్ధులై తయారైందయ్యా ఇది పంచీకరణ అని చెప్పే పద్ధతి ఇలా సాంఖ్య విచారణ చెప్పింది విజ్ఞాన శాస్త్రం కూడా ఇలాగే చెప్పింది అయితే ఇంకేం జోడించిందంటే సాంఖ్య విచారణ ఇవన్నీ జరగడానికి నీ బయట ఉన్నటువంటి ప్రకృతి లక్షణాలు కూడా నీకు సమీకరించబడ్డాయి అక్కడ భూమి యొక్క లక్షణాలు బాగా కఠినంగా ఉండేటటువంటి పదార్థాలలోను అలాగే జలం యొక్క లక్షణాలు ద్రవ రూపంలో ఉన్న పదార్థాలలోను అలాగే అన్ని కణాలలో ఆక్సికరణం చెందేటటువంటి లక్షణం ఉష్ణం ఉత్పత్తి అయి ఆ కణం విభజన చెంది కణం నశించిపోయి కొత్త కణం పుట్టి ఈ ప్రక్రియ అంతా జరిగే మైటాసిస్ మియాసిస్ ఎట్సెట్రా కణ విభజనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆక్సీకరణం ఆక్సిజన్ సమక్షంలో ప్రాణ సమక్షంలో అగ్ని సమక్షంలో జరుగుతుంది కాబట్టి వాయువు ఉంది అగ్ని ఉంది ఇలా ఈ నాలుగు భూతాలు ఉన్నాయా కానీ ఐదవదైనటువంటిది లేక మొదటిదైనటువంటి ఆకాశం అనేటటువంటి అవకాశం ఒక ప్రదేశం అంటూ ఉంటేనేదని జరిగేది కాబట్టి ఆ ప్రదేశం పేరు ఆకాశం ఒక ప్రదేశము ఉంది దాంట్లో దాంట్లో ప్రాణ ఉంది దాంట్లో అగ్ని యొక్క ప్రభావము ఉంది దాంట్లో ద్రవపదార్థం ఘన భాగములై అంశీభూతములై విచ్ఛేద్యములై అణువులై సంయోజన వియోజనములు చెంది వ్యవస్థ అంతా ఏర్పడింది సరే ఇది ఒక పద్ధతిగా నువ్వు ఎట్లా వచ్చావని చెప్పడానికి ఒక రకమైన మార్గాంతరం సరే ఏమండి ఇంకా ఏమైనా చెప్పగలవాని గురించి అంటే అయా ఈ దేహంలో ప్రాణ వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది మరొక వ్యవస్థ ఉంది అది జీర్ణ వ్యవస్థ అది పనిచేస్తుంది మరొక వ్యవస్థ ఉంది అది విసర్జక వ్యవస్థ అది పనిచేస్తుంది మరో వ్యవస్థ ఉంది రక్త ప్రసరణ వ్యవస్థ అదొక వ్యవస్థ పనిచేస్తుంది మరో వ్యవస్థ ఉంది అదేమిటంటే నాడీ మండల వ్యవస్థ అంటే రకరకాలు న్యూరాన్ల ద్వారా అనుసంధానపడినటువంటి నాడీ మండల వ్యవస్థ ఇదంతా ఓ వ్యవస్థ మరో వ్యవస్థ ఉంది నీలో వాక్కు ఉత్పన్నం చేసేటటువంటి స్వరపేటికకు సంబంధించిన వ్యవస్థ అదో వ్యవస్థ మరో వ్యవస్థ ఉంది వినాళ గ్రంథుల వ్యవస్థ ఏ సమయానికి ఏ హార్మోన్ విడుదలైతే నీలో ఆ రకమైన ప్రతిస్పందనలు ప్రతిక్రియలు సుఖదుఖాలు ఏర్పడతాయో అలాంటి హార్మోన్లు విడుదలయ్యేటటువంటి వినాళ గ్రంథుల వ్యవస్థ ఇలా మొత్తం మీద మన శరీరం మొత్తం మీద పన్నెండు వ్యవస్థలు ఉన్నాయట ఎమర్జెన్సీ వ్యవస్థలతో సహా కలిపి అనియంత్రిత వ్యవస్థలతో సహా కలిపి ఇలా చెప్పడం కూడా ఒక పద్ధతే ఇది కూడా విజ్ఞాన సాంప్రదాయమే ఈ పన్నెండు వ్యవస్థల గురించి అధ్యయనం చేసినటువంటి ఏ డాక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళందరూ సూపర్ సూపర్ సూపర్ స్పెషలిస్టులు ఈ సూపర్ సూపర్ స్పెషలిస్టులు మరి ఇప్పుడు అధ్యయనం చేయాలంటే వాళ్ళకి కనబడితే అధ్యయనం చేశారా కనబడని అధ్యయనం చేశారా కనబడి కనబడని అధ్యయనం చేశారా అసలు ఉన్నదాని అధ్యయనం చేశారా లేని అధ్యయనం చేశారా అధ్యయనము అంటే ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి మంది ఏమంటారంటే మేము చాలా కాలం నుంచి విచారణ చేస్తున్నామండి చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నామండి అంటాం ఏమధ్యయనం చేశారు అని ఈ కదార్థంలో ప్రశ్న అడుగుతున్నారు సూటిగా అడుగుతున్నారు కనబడేదాన్ని అధ్యయనం చేసావా కనబడని దాన్ని అధ్యయనం చేసావా కొంతకాలం కనబడి కొంతకాలం కనబడకుండా ఉండేదాన్ని అధ్యయనం చేసావా ఉన్నదాన్ని అధ్యయనం చేసావా లేనిదాన్ని అధ్యయనం చేసావా ఉండి లేని దాన్ని అధ్యయనం చేసేవా లేక ఉన్న దాన్ని అధ్యయనం చేసేవా అధ్యయనము అంటే అర్థం ఏమిటంటే దాని ఫలితం నిర్ణయం అయి ఉండాలి ఏదైనా ఒకటి అధ్యయనం చేస్తే దాంట్లో ఫలితం ఏమిటంటే ఒక నిర్ణయం రావాలి బయటికి నేను అధ్యయనం చేశానంటే నిర్ణయం రాలేదండి అంటే ఆ అధ్యయనం అసమగ్రం అంటే అధ్యయనం అంటే అర్థం ఏమిటంటే ఏడు లక్షణాలతో అధ్యయనం చేయాలి సామాన్య లక్షణం సమవాయ లక్షణం విశేష లక్షణం విరోధ లక్షణం ప్రధ్వంస లక్షణం అభావ లక్షణం అత్యంత అభావ లక్షణం ఈ ఏడు లక్షణాలతో ఎవరైతే దేన్నైనా సరే తెలుసుకుంటే దానికి నిర్ణయం రాకపోవడం ప్రసక్తి ఉండదు కాబట్టి ఏదైనా ఒక దానిని అధ్యయనం చేయటం అంటే పెద్దల రీతిలో దేశిక సాంప్రదాయంలో ఈ ఏడు లక్షణాలతో అధ్యయనం అందుకే బ్రహ్మసూత్రాలకు చాలా వ్యాఖ్యలు రాలా ఎందుకంటే ఈ ఏడు రకాలుగా చెప్పాలంటే చాలా కష్టం వాడు బ్రహ్మమును నిర్వచించాలి అంటే ఈ ఏడు పద్ధతులుగా నిర్వచించాలంటేనే కష్టం కానీ అచల పరిపూర్ణ రాజయోగం ఏమంటుందంటే ఈ ఏడు లక్షణాలు అభావ పద్ధతిగా నిర్వచించమంటుంది అద్వైత పద్ధతి ఏం చెప్తుందంటే ఉన్నది అని నిరూపించమంటుంది అచల పరిపూర్ణమేమో లేనిది నిరూపించమంటుంది అయితే ఈ రెండింటి యొక్క చిక్కుని ఈ కందార్థంలో విడదీసే ప్రయత్నం చేస్తున్నారు ఏమిటయ్యా కనరాని దాన్ని శూన్యం అనదగునుగాని ఇక్కడ ఎత్తుకున్నారు సూటిగాడి మన దగ్గరకు ఎవరైనా వస్తే నాయన నీకు తెలుసా ఎప్పుడైనా కనబడ్డా ఈశ్వరుడు ఈశ్వరుడు నాకెందుకు కనపడతాడు నేనే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి ఎక్కడుంటాడనైనా ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు సత్యలోకంలో ఉంటాడు ఇదొక పద్ధతి ఎప్పటికైనా నేను ఆయనని భజన కీర్తన అర్చన పూజన వందనం స్మరణం ఇత్యాది ఉపాసనల ద్వారా సాధనల ద్వారా శరణాగతి చెంది సర్వస్వ శరణాగతుడనై నేను వారిని వారి యొక్క పద్ధతిగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం అది ఎలా జరుగుతుంది అంటే నాలుగు పద్ధతులుగా జరుగుతుంది ఆయన నీకు ఆ దర్శనం యొక్క ప్రభావం ప్రయోజనం ఏమిటది అంటే సాలోక్యం సామీప్యం సూప్యం సాయుధ్యం అంటే అర్థం ఏమిటి ఆ లోకంలో నువ్వు కూడా ఒక మెంబర్గా ఉండడం అదొక పద్ధతి అప్పుడప్పుడు ఒక విశేషమైన సందర్భాలలో పిలుస్తారు అందరినీ నువ్వు కూడా వెళ్తావు దర్శిస్తావు మళ్ళీ ఇంటికి నీ పన్ను చేసుకుంటూ ఉంటావు ఇది సాలోక్య పద్ధతి ఇక సామీప్యం ఆ అందుబాటులో ఉంటాడు ఆ అంతఃపురము లేకపోతే ఆ ప్రధానమైనటువంటి ఆ కేంద్రము లేకపోతే ఆ ఆలయము ఏదైతే ఉండో దానికి అందుబాటులో ఉంటాడు ఏ ఎవరకడ అనగానే పొలుకుతాడు ఇది సామీప్యం ఇక సారూప్యం ఆయన ఎలా ఉన్నాడో ఈయన అలాగే ఉంటాడు అలా ఉండటం సారూప్యం ఇక సాయుధ్యం ఆయనకి ఈయనకు భేదం లేదు అభేదం అనే స్థితిలో ఉండటం సాయుధ్యం స్థితి మిగిలిన మూడు కూడా స్థితులే కానీ ఇది ద్వైత మార్గ పద్ధతిగా బోధించబడుతోంది కాబట్టి నువ్వు వేరే నేను వేరే అనే జీవేశ్వర భేదమనే మొట్టమొదటి భ్రమ అలాగే ఉండిపోయి ఈ నడక నడిపిస్తూ ఉంటుంది నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్ని చైతన్య స్థితిలో నిలబెట్టుకోవడం అనేటటువంటి అంతర్ముఖ ప్రయాణం ద్వారా చైతన్య పరిణామం జరిగేటటువంటి పద్ధతిగా ఈ ఉపాసనలన్నీ నీకు సహకరించి మెలకులోనో కలలోనో నిద్రలోనో ఆఖరికి మృత్యుకాలంలోనో ఆ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది ఇది ఈ వేగం పెరిగి పెరిగి పెరిగి పెరిగి తపన జరిగి జరిగి జరిగి జరిగి ఆ ఈశ్వర దర్శన సిద్ధి అనేటటువంటి స్థాయికి చేరు అదే ఆఖరం ద్వైత మార్గానికి ఆఖరం ఏమిటయ్యా అంటే ఈశ్వర దర్శనం ఇక్కడి నుంచి మొదలుపెట్టింది అద్వైత దర్శనం ఇది ఒక దర్శనం ఇది ద్వైత దర్శనం అంటుంది అద్వైత దర్శనం ఏం చేసిందంటే ఈశ్వర దర్శనం నుంచి పునాదిగా పెట్టుకుని పాఠం చెప్పడం మొదలుపెట్టింది నాయన ఉన్నదంతా ఈశ్వరుడా ఉన్నదంతా నువ్వా ముందుకు తెలుసు ఈ కనబడుతోంది కనబడుతోంది అంటున్నావే ఈ కనబడుతున్న జగత్తంతా ఎప్పుడూ ఉన్నదా ఒకప్పుడే ఉన్నదా తోచినప్పుడే ఉన్నదా జగత్తుకు మూడు స్థితులు ఉన్నాయి ఎప్పుడూ ఉన్నది ఏమంటే నేను పుట్టక ముందు నుంచి జగత్తు ఉంది నేను జగత్తు ఉంటుంది అది ఒక లక్షణం దానికి రెండవ పద్ధతి ఉంది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ జగత్తు లేదు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ జగత్తు ఉండదు కాబట్టి కొద్ది కాలం ఉంటుంది కొద్ది కాలం ఉండదు అదొక లక్షణం దాన్ని మూడో లక్షణం అదే అసలు నాకు తోచినప్పుడు జగత్తు కనబడుతుంది తోచనప్పుడు అసలు ఈ జగత్తు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అంటే అర్థం ఏమిటంటే నా సుషుప్తి కాలంలో ఈ జగత్తు ఎటో పోయింది జాగ్రత్త కాలంలో మెలకువలో మాత్రం జగత్తు ఉన్నట్టు తోచింది అంటే నాకు తోచినప్పుడేమో ఉన్నట్టుగా కనబడుతుంది తోచనప్పుడు సుషుక్తి కాలంలో జగత్తు లేదు ఇది కూడా ఒక లక్షణం మరి ఇప్పుడు ఇన్ని భేదములతో ఉన్న దానిని సార్వజనీయంగా సార్వకాలికంగా సామాన్యంగా ఎల్ల కాలము ఉన్నది సత్యం జగత్ సత్యం అని నిరూపించదవునా అని అడిగింది ప్రశ్న అద్వైతం అడిగేటప్పటికీ కాదండి మీరు ఎన్న చెప్పండి ఈ పంచభూతాత్మకమైన అష్ట ప్రకృతులతో కూడిన అంటే భూమి రాపో అనలో వాయుం మనోబుద్ధి రేవచ అహంకార ఇత భిన్నా ప్రకృతి రాష్ట ఎనిమిది రకాలుగా ఈ ప్రకృతి ఈ ఎనిమిది రకాలుగా ఉన్న ప్రకృతికి మాయా అని పేరు అని భగవద్గీతలో వేదవ్యాసుడు చెప్పారు మాయా మాయా అంటే ఏమిటంటే ఈ ఎనిమిదికి కలిపి మాయా అని పేరు ఎనిమిది రకాలుగా పనిచేస్తోంది మాయ భూమును ఆకాశమును గాలను నీరను నిబ్బను మనసను బుద్ధను చెత్తమను అహంకారమును లేదు మనసు బుద్ధి అహంకారం ఈ ఐదు ఈ మూడు ఈ ఎనిమిది కలిపి మాయా ఎందుకు మాయా అన్నారండి అంటే యా మాస మాయా ఏది లేదు ఉన్నట్లుగా కనబడుతోందో అది మాయా అంటే కొండొకచో ఉన్నట్లు కనబడుతున్నది నిజముగా విచారణ చేస్తే లేనివి అని అర్థం ఉదాహరణ చూద్దాం సంవత్సరం లోపలన్న పిల్లవాడికి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన పిల్లవాడికి మధ్యలో విషయ వికాసంలో భేదం ఉంది ఇరవై ఒక్క సంవత్సరాలున్న పిల్లవాడికి విషయాలన్నీ వికసించినాయి అన్ని రకాల ఇంద్రియ విషయాలు అనుభవించగలిగినటువంటి భోగ్య సిద్ధి కలిగింది ఆరోగ్యం అంతా బాగుంటాయి అందుకని ఉపనిషత్తులు కానీ వేదాంత విద్య అంతా ఏం చేసినంటే ఆనందాన్ని నిర్వచించే ప్రయత్నం చేసినాయి కనబడేదాని వల్లే కదా నీకు అన్ని ఆనందాలు కనపడని దానివల్ల కూడా ఆనందం ఉంది నీ గాఢ సుశుక్తిలో నీకేమీ కనబట్టలేదు కానీ నీకు ఆనందం ఉంది అక్కడ కనబడినప్పుడు ఆనందమే ఉంది కనబడుతూ కనబడకుండా ఉన్నటువంటి దాంట్లో కూడా ఆనందమే ఉంది కేవలం ఎల్లకాలం మారకుండా కనబడే దాంట్లో మాత్రం ఏ ఆనందము లేదు ఇలా చెప్పింది వేదాంతం అంటే అర్థం ఏమిటంటే పరాని నిర్వచించే పనిలో పడింది పరము ఆనందరహితం ఇంకా మిగిలి అది తప్ప మిగిలిన లక్షణాలన్నీ ఆనంద సూత్రం మీదే గురిగుతబడ్డాయి అందుకని ఏమన్నా అంటే మనం ఈ ఇంద్రియాలతో జనన మరణాల మధ్యలో చేసేటటువంటి అన్ని పనులు కూడా ఆనంద సూత్రం మీదే గుచ్చబడ్డాయి కాబట్టి ఆయన ఏమన్నారు సూత్రే మణిగణ ఒక మణులతో గుచ్చబడినటువంటి దారానికి ఎక్కించబడిన సూత్రం ఉందనుకోండి దారం కనబడదు మణులు కనబడుతున్నాయి కనబడని దారం ఉందా లేదా అని విచారణ చేయి మనులన్నీ విడివిడిగా విడివిడిగా విడివిడిగా కనబడుతూ ఉంటాయి తప్ప ఒక వరుస క్రమంలో ఒక హారం వలె మనులు ఎప్పుడూ కనపడవు అవి ఆ హారం వలె ఒక క్రమమైన పద్ధతిలో కనబడడానికి కారణభూతమైనది దాని అంతర్గతమైనటువంటి సూత్రం దారం కనబడలేదని దారం లేదామా విచారణ చేసి ఉన్నదందామా అలాగే ఏ సృష్టి నియమాన్ని స్వీకరించినా ఆ సృష్టి నియమం ఏ ఒక్క మానవుడు ఏర్పాటు చేసింది కాదు కాబట్టి ఆ సృష్టి నియామకుడు ఈశ్వరుడు అనే సూత్రం పెట్టాడు ఏ సృష్టి నియమైనా తీసుకోండి హామీలు భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతోంది అదొక సృష్టి నియమం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అదొక సృష్టి నియమం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అదొక సృష్టి నియమం తొమ్మిది గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అదొక సృష్టి నియమం ఇలా చాలా ఉన్నాయి సృష్టి నియమాలు ఆయా సృష్టి నియమాలు అన్నీ ఏవైనా సరే దేనికైతే నువ్వు ప్రత్యక్షంగా కారణం కావో వాటన్నింటికి కారణము కర్త ఈశ్వరుడు దీన్ని మ్యాక్రోకాజం అంటారు ఈ మ్యాక్రోకాజంకి కారణము కర్త ఈశ్వరుడు విశ్వకారణశక్తి శక్తి అని విశ్వంలో రెండు భాగాలున్నాయి విశ్వకారణశక్తి విశ్వకార్యశక్తి అని రెండు కార్య కార్యశక్తికి కామేశ్వరి అని కారణశక్తికి కామేశ్వరుడు అని కామె కామేశ్వరికి త్రిపుర సుందరి అని కారణశక్తికి త్రిపుర హరుడని ఆయా సాంప్రదాయ రీతులను అనుసరించి భేదాన్ని అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి శివా శివశక్తిక రూపిణీ అంటుంది అంటే రూపానికి దిగి వచ్చింది సగుణంగా దిగి అప్పుడు అమ్మవారు సగుణంగా దిగి రాలే విశ్వం అప్పుడు అయ్యేవారు నిర్గుణం నిర్గుణమంతా అయ్యేవారు సగుణమంతా అమ్మవారు నీకు ఆకలి వేసింది ఇప్పుడు అన్నం పెడి అన్నం వేస్తేనే ఆహారం వేస్తేనే ఆకలి బాధ ఆ తాపం చల్లారుతుంది ఇది సగుణం లోపల వేదన కలిగింది ఆ వేదన మానసికమైన వేదన అది ఉపశాంతి చెందాలి దాన్ని ఏం చేత్తో తీసేయలేము ఆ ఉపశాంతి చెందితే ఆనంద లక్షణం ఉద్భవిస్తుంది ఆ ఆనంద లక్షణ స్థితిలో ఈశ్వరుడు ఉన్నాడు అది నిర్గుణం కారణరహిత ఆనందం ఈశ్వరుడు కారణసహిత ఆనందం అమ్మ ఇది ఆనంద సూత్రం ఇప్పుడు ఆనందం కనబడుతుందా కనబట్టలేదా జననం ఆనందమేనా మరణం కూడా ఆనందమే ఎందుకంటే ఈ జీర్ణమైనటువంటి వస్త్రాన్ని విసిరవతలు కొట్టి నూతన వస్త్రాన్ని తెచ్చుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది మృత్యు ఆనందమేగా మరి పనికి పోయింది ఏ పరిణామానికి ఉపయోగపట్టలేదు ఏం చేస్తాం దీన్ని ఓ ముక్క ఓ పక్కలాగితే ఓ పక్క ఊడిపోతూ ఉంటుంది అని మొత్తంగా పోయిందంటే పోయి కాబట్టి జీవులు అందరూ ఏమనుకుంటుంటారట ఈ పాత వస్త్రాన్ని అవతల పారేసి కొత్త వస్త్రాన్ని తెచ్చుకుంటే మళ్ళా సుఖాన్ని భోగించవచ్చు మళ్ళా ఆనందాన్ని అనుభవించవచ్చు మళ్ళా బాగా సంసారాన్ని బాగా వృద్ధి చెందించవచ్చు ఒక పందిగారు మురుగుంటలో తన పిల్లలతోటి చక్కటి సంసారాన్ని చేస్తాం మనం కూడా ఆ దృశ్యాన్ని చూసాం ఆ దృశ్యాన్ని చూస్తే మనకు బాగుందనిపిస్తుందా కనబడుతుందిగా మరి కనబడే సంసారం బాగుందని అనిపిస్తుందా బాగోలేదనిపిస్తుందా కనబడని మనస్సు కూడా సంసారమే మనసు చూద్దామంటే కనపడదు కానీ ఆ మనసు కూడా సంసారం అది కనపడదు ఇప్పుడు మరి అది లేదన్నామా ఉంది ఆ సంసారం లేదన్నామా అది ఉంది ఆ మనసులో ఏర్పడినటువంటి ఒకనొక ఆనంద లక్షణం కోసం వెతుకుతున్నాం జనం నుంచి మరణం దాకా సాక్షిగా కారణరహిత స్థితిలో ఎప్పుడూ నిలకడ చెందమనే సాధన ఎందుకు చేయమంటుందంటే అద్వైతం ఈ కారణరహిత ఆనంద స్థితిని తెలుసుకున్నప్పుడు మాత్రమే అసలు కనబడటం అంటే ఏమిటి కనబడకపోవడం అంటే ఏమిటనే నిర్ణయాన్ని చేయగలిగే సామర్థ్యం వస్తుంది అప్పటి వరకు నీకు కనబడేవి ఏవి కనబడనివే కనబడనివి ఏవి నీకు నిర్ణయం చేయడానికి వీలుగానివే కాబట్టి ఎవరికైతే స్వాత్మ సాక్షాత్కార దర్శనం ఈశ్వర సాక్షాత్కార దర్శనం తమ హృదయ స్థానంలో స్వస్వరూప జ్ఞానంలో స్వప్రకాశంగా మూడవస్థలలో ఎవరికైతే నిలబడి ఉంటుందో వాళ్లకు మాత్రమే అసలు కనబడటం అంటే ఏమిటి కనబడకపోవడం అంటే ఏమిటి అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మనం అద్వైత దర్శన పద్ధతిని పరిశీలించాం ఇంకా దీంట్లో నుంచి పుట్టిందే విశిష్టాద్వైతం ఆ విశిష్టాద్వైతం ఏం చేసినట్టు ఎందుకు వచ్చిన తగాదనయ్య మీ ఇద్దరికి నేను మధ్య మార్గం చెప్తా కాసేపు శరీరంలో ఉన్నావు ఏం పోయింది ఇప్పుడు ఈ శరీరంతో సమాజక్షేమం కోసం లోక కళ్యాణం కోసం సగుణ పద్ధతిగా చక్కగా పనిచేయి చక్కగా అనుభవించు చక్కగా సుఖించు చక్కగా అన్ని పనులు చేయి కాని ఇదంతా ఈశ్వర భావంతో చేయి ఈశ్వరుడే నీకు ఈ కర్తవ్యం ఇచ్చాడని చెయ్యి ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా చెయ్యి ఈశ్వరునికి దాసుడుగా చెయ్యి ఈ శరీరం వదిలేసేయి అప్పుడు ఎలాగూ ఈశ్వరులోనే కలిసిపోతాం ఇంకేం తగాదా లేదుగా ఈశ్వరుడికి దాసుడుగా చేసావు పనిముట్టుగా చేసావు శరీరం పోయింది మృత్యు వచ్చింది పోయింది పోతే ఎక్కడికి పోతావు ఈశ్వరా ఈశ్వర ఈశ్వర అనుకుంటూనే పోయావు కాబట్టి ఆ ఈశ్వరుడిలోనే కలిసిపోతావు దేహం వదిలేసిన తర్వాత కాబట్టి నీకేం గొడవలేదు ఇలా చెయ్యి నీకు క్షేమము సమాజానికి క్షేమము అని ఒక మధ్య మార్గ ప్రతిపాదనతో వచ్చింది విశిష్టాద్వైతం ఈ మూడిటికి మూడు దర్శనములని పేరు ఈ మూడు దర్శనములకు ఆవల అక్షి విద్య అని వాళ్ళు చెప్పేటటువంటి కనబడడం వాళ్ళు చెప్పేటువంటి కనబడకపోవడం అనేది వేరే విషయం దృక్ దృగ్దీక్ష అది అంటే ఆర్యాదర్పణము ఏర్పడినటువంటి వాళ్లకు మాత్రమే అసలు కనబడడం అంటే ఎవడో తెలుస్తుంది మిగిలిన వాళ్ళందరూ గుడ్డివాళ్ళే వాళ్ళ లెక్కల కళ్ళున్నా గుడ్డి వాళ్ళు అంటారు వాళ్ళు మనుషులు మీకు కనబడదాయా ఆ రకమైన కృషి మీరు చేయలేదు ఆ రకమైన సాధన మీరు చేయలేదు ఆ రకమైన విజ్ఞానం మీకు లేదు ఆ రకమైన దర్శనం మీకు లేదు లో చూపు రో లో రూపు లో మనస్సు పద్ధతిగా మీకు ఏమీ తెలీదు మీరు అందరూ కుక్షులు అంటు నువ్వు ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఎన్ని శ్లోకాలు చెప్పినా ఎన్ని అవధానాలు చేసినా ఏమో వాళ్ళ ముందు ఎందుకు కొరగాం ఎందుకని అంటే వాళ్ళది యథార్థ దర్శనం అంటే ఉన్నది ఉన్నట్టు చూస్తారన్నమాట వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చూడగలిగే శక్తి వస్తుంది అంటే అర్థం మనకి బైనాక్యులార్ అనేటటువంటి పద్ధతిలో మనం తయారయ్యాం అంటే రెండు కళ్ళు కలిసి ఒక మనకి దృష్టిని ఒక కన్ను ఒకరీదిగా ఒక కన్ను ఒక రీతిగా చూపించినప్పటికీ రెండు కళ్ళని చూపించేట దాన్ని మనం బుద్ధి జాయిన్ చేసి సంయోజనం చేసి అది మళ్ళా నీకు సరి అయినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది దృశ్య జ్ఞానాన్ని అందిస్తుంది అయితే ఒక వస్తువు మీద రెండు కళ్ళని అలా కలపకుండా గనక దృష్టిని కనుక నిలబెట్టేస్తే కొద్దిసేపటి తర్వాత ఆ వస్తువు అదృశ్యమవుతుంది ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అంటే దృశ్యగత భ్రాంతి అంటే అర్థం ఏమిటంటే నిజానికి వస్తువు అక్కడే ఉంది కానీ నీకు కనపడం కారణం ఏమిటంటే కంటి కళ్ళు కలపకపోవడం చేత కన్ను సేపే కన్ను బుద్ధి కలిసి దృశ్యాలను గ్రహిస్తాయి కళ్ళు కదపకుండా కనుక దృష్టిని అలా తదేకంగా నిలబెట్టేస్తే కళ్ళెదురకుండా కనబడుతున్న వస్తువు నీకు కనబడదు కనబడినప్పుడు అది లేదు కనబడినప్పుడే అది ఉంది అని చూచే ప్రధానంగా స్వీకరించి అంటే ద్రష్టను ప్రధానంగా స్వీకరించి చెప్పబడింది చెప్పబడితే ఏమైంది కనబడినప్పుడే ఉంటుంది కనబడనప్పుడు లేదైపోయింది జగత్తు మిథ్యా నేను ఎప్పుడూ ఉన్నాను కదా కాబట్టి నేను బ్రహ్మము ఇది ఒక పద్ధతి ఇదొక అన్వయం కనబడటం కనబడకపోవడం అన్న సూత్రం మీద ఇన్ని సిద్ధాంతాలు నిర్మాణమైనవి దృక్సిద్ధాంతం అనే ఓ సిద్ధాంతం అది కూడా చాలా విశేషమైన సిద్ధాంతం ఎక్కడి నుంచి చూడాలి అసలు ఎక్కడి నుంచి చూస్తే ఏం కనబడాలి అంటుంది నువ్వు ఒక చూస్తే ఓ దగ్గర కనపడుతుంటుందా అసలు నువ్వు ఎక్కడుండి ఎక్కడ చూస్తే దేని కరెక్ట్గా నిర్ణయం చేయవచ్చు అని అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే పంచభూతాల చేత తయారై పంచభూతాల చేత నిర్ణయించబడి పంచభూతాలలోనే కలిసిపోయే పంచభూతాలకు అవతలు ఉన్నదాన్ని అట్లా నిర్ణయిస్తావయ్యా నీకు ఎటజాతనవుతుంది అసలు నీకు దర్శనం ఏది దానికి కారణం ఏంటంటే ఇంద్రధనుస్సు అర్ధచంద్రాకారంగానే ఉంటుంది అని అందరం నమ్మేశాం ఎంతకాలం నమ్మేశామయ్యా అంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఎవడో ఒకటి చూసి వచ్చేదాకా నమ్మేశాం వాడు చూసిన వాడు ఏం చెప్పండి చూరే అర్ధవృత్తం కాదురా మొత్తం వృత్తం అది వృత్తాకారంగానే ఏర్పడింది కానీ అర్ధవృత్తానికి సంబంధించిన విజన్ మాత్రమే మనకి దృష్టి మాత్రమే ఉండటం చేత ఆకాశం యొక్క అర్ధవృత్తం మేరకే కనబడుతుంది కాబట్టి ఇంద్రధనుస్సు కూడా అర్ధవృత్తమే కనబడుతోంది నిజానికి అది మొత్తం వృత్తంగా ఏర్పడింది అని ఆ వృత్తానికి అవతలికి వెళ్ళి అంతరిక్షం నుంచి చూసినవాడు చెప్పగే తత్పరం చావలోకేత్ తత్వమసి మహావాక్యాన్ని స్వీకరించామనుకోండి తత్వ పదము నీవు తత్పదము అది ఈ అది అన్న లక్షణాన్ని చెప్పడం కొరకు ఈ కనబడడం కనబడకపోవడం అన్నటువంటి సూత్రాన్ని స్వీకరించారు ఈ కదాంతంలో పిల్లవా పిల్లవాడు పరిగెట్టుకొచ్చాడు పరిగెట్టుకొచ్చాడు ఢామ్మని తల్లి ముందుకు పరిగెట్టుకొచ్చి పడ్డాడు పడగానే పిల్లవాడిని ఎత్తుకుంది తల్లి అయ్యో పడిపోయావునన్నా ఎందుకు పడిపోయానన్నా ఇదిగో ఇక్కడే పడిపోయానని వాడు చూపిస్తాడు వాడు వాడికి మాటలు రావు కానీ దుఃఖం తెలుసు వాడికి దెబ్బ తగిలిందని తెలుసు వాడికి ఇదిగో ఇక్కడ పడిపోయాను ఇక్కడ పడిపోయానని పదిసార్లు చూపిస్తాను అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే వాడి భయాన్ని పోగొట్టాలి వాడిని మళ్ళీ నడిపించాలి అప్పుడు ఏం చేస్తుంది కాళ్ళతో తన్ని చూపెట్టి ఏముంది ఇక్కడ నేను పడేయటానికి ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు నాయన అని చెప్తా ఏమీ లేదనేటప్పటికీ భయం తొలగిపోయింది అజ్ఞానం వల్లేమో లేనిది ఉన్నట్టుగా తోచి వాడు అక్కడ పడిపోయాడు కాలుకేదో తగిలిందనుకుని పడిపోయి జ్ఞానం ఎప్పుడైతే తోచిందో ఏమీ లేదని తోచు జ్ఞానం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే ఏమీ లేదనే నిర్ణయానికి నేను తీసుకెళ్ళి వదిలేస్తుంది అది జ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏదో ఉందని నేను ఊహింపజేస్తూ ఉంటుంది తోపింపజేస్తూ తీపు అని ఇట్లా అజ్ఞానం జ్ఞానం మధ్య భేదం ఇంతే ఇంతకు మించేమి లేదు జాగ్రత్తగా దీని గనక చూస్తే నేను శరీరం అన్నావు అనుకోండి నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళావు తత్వమసి అని ఉపదేశ వాక్యం చెప్పాను అంటే అర్థం ఏమిటి బ్రహ్మము నీవు అయితేవి సరే నీవు బ్రహ్మము అయితేవి అన్నాడేమిటి ఆయన నేనేమనుకుంటున్నాను నేనే అప్పారావో సుబ్బారావో వెంకటరావో లేకపోతే విద్యాసాగర్ అనుకుంటున్నాను ఆయన ఏమన్నారు తత్వమసి అన్నారు నీవు అది అయితేవి అన్నారు ఏమండి అదంటే ఏమిటండి నేనంటే నాకు తెలుసు నా గురించి నాకు బాగా తెలుసు ఈ అది ఏమిటి అని అడిగాను నువ్వు ఏ ఆ అది స్థానంలో ఏదైనా పెట్టుకో అదేమిటండి అంటే నీ ఇష్టం నువ్వు ఏదైనా పెట్టుకుని అది అయిపోవచ్చు అంటే ఏమిటండి అన్న చింత పెక్కల ఆట ఆడుతున్నావయ్యా అప్పుడు చింత పెక్క ఫుట్బాల్ ఆడుతున్నావయ్యా అప్పుడు ఫుట్బాల్ ను నువ్వు ఏ వ్యవహారం చేస్తే ఆ వ్యవహారానికి సంబంధించిన అది అని ద్వైతం నిర్వచించింది నువ్వు భక్తికి సంబంధించిన వ్యవహారం చేస్తున్నావు అప్పుడు నీ అది ఎవరు అంటే భగవంతుడు ఆ భగవంతుడే నువ్వు ఆ భగవంతుడితో వ్యవహారం చేస్తున్నావు అన్నీ ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం అనుకుంటూ చేసేవు ఇది ఒక పద్ధతి ఇంకో మెట్టెక్కాం నాకు ఈశ్వరుడికి భేదం లేదు నేను ఈశ్వరుడను అన్నావు మరి ఆ ఈశ్వరుడేమో పుట్టుక లేనివాడు నీకేమో పుట్టుక ఉంది ఆ ఈశ్వరుడికేమో మరణం లేదు నీకేమో మరణం ఎలా సమన్వయం చేద్దాం మరి అంటుంది ద్వైతం చావు పుట్టుకలు శరీరానికే కానీ నీ కాదు నాన్న అని నిన్ను శరీరం నుంచి వేరు చేసింది ఆ నీకు శరీరం ఉంది ప్రాణం ఉంది మనస్సు ఉంది ఈ మూడు నీ చేతిలో పనిముట్లు శరీరానికి ఏమో జనన మరణాలు ఉన్నాయి ప్రాణం వల్లేమో ఆకలి దెబ్బిదలు ఉన్నాయి మనస్సు వల్లేమో శోక మోహాలు ఉన్నాయి ఈ ఆరు కలిసి నీకు సుఖంగా దుఃఖంగా పరిణమిస్తున్నాయి ఇంతే జనన నుంచి మరణం వరకు పుట్టిన వాడి దగ్గర నుంచి పోయేవాడి వరకు ఎంత తిరగేసినా ఇదే విషయం ఇంతకు మించి ఏమీ లేదు ఇవి కాక ఎన్నైతే మిగిలినవన్నీ పెట్టుకున్నావో అంటే ఏమిటి మా అమ్మ మా నాన్న మా ఆవిడ మా ఆయన నా పిల్లలు పిల్లల పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సద్యోగాలు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ వింతలు వాళ్ళ వెడ్డూరాలు వాళ్ళ విశేషాలు వాళ్ళు పోవడం నేను పోవడం ఇవన్నీ వైపరీత్యమే ఈ వైపరీత్య ధోరణి వైపు నువ్వు లాగబడుతున్నావు ఆ లాగబడటానికి సంస్కారం పేరు ఆ సంస్కారానికి సూక్ష్మ రూపం వాసన ఆ వాసనకి సూక్ష్మ రూపం అజ్ఞానం ఆ అజ్ఞానం అనాది ఇలా అద్వైతం నిర్వచించింది ఇక్కడిదాకా ఎవరికైతే బాగా తెలుసో ఎవరికైతే ఆత్మభావంలో నిలకడ చెందేదో ఎవరికైతే తురియ లక్షణం ఏర్పడిందో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు తత్తు త్వమ్ముని పక్కకు పెట్టారు గొడవ అంతా కదా నేను కాసేపు అసి పదంలో ఉంటాను మూడు పదాలు కదా తత్వం తత్తు త్వమ్మని పక్కకు పెట్టి అసి అనే లక్షణంతో నేనున్నాను అనుకోండి ఆ అసి అన్న స్థితిలో నేను నిలబడి ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేను రెండుగా లేను కదా అసలు తత్తు లేదు త్వము లేదు అప్పుడేమయ్యాను నేను దేహాత్మని కాదు నేను అంతరాత్మని కాదు నేను పరమాత్మను ఈ తత్వమశిలో ఉన్న మూడు మూడు పదాలనే విడగొట్టారుం దేహాత్మ తత్ అంతరాత్మ అసి పరమాత్మ విడగొట్టి ఇప్పుడు ఏం చేశారంటే నాయన నీకు పరబ్రహ్మ నిర్ణయం గురించి చెబుతావు నువ్వు బ్రహ్మనిషుడవి నీ బ్రహ్మనిష్యులందరికీ నాలుగు రకాలైనటువంటి ముక్తులు సహజమైపోయినాయి వీళ్ళకి సాలోక్య సామీప్య సారూప్య సాయోజ్యాలనే భేదం లేదు వీళ్ళు నిరంతరాయంగా ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయంలో మూడవ స్థలలోనూ నిలకడ చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి అసిపదం అనే లక్ష్యంతో వీళ్ళు పరాన్ని తెలుసుకోవాలి అనే సూచన చేశారు సూచన ఎప్పుడూ కూడా కనబడేదాని గురించి చెప్పాలా కనబడని దాని గురించి చెప్పాలా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం గురి గుర్తు లేక తిరిగేటటువంటి వారు కుక్కవలే అంటే వీధి కుక్కవలే ఇటు అటు తిరగవలసి వస్తుందే తప్ప వాళ్ళు తెలుసుకోగలిగింది ఏమీ ఉండదు అని ఒక అందార్థం అంటే అర్థం ఏమిటి నిర్ణయం చేయాలంటే గురి గుర్తు తెలిసి ఉండాలి కాబట్టి ఇప్పుడు నీకు గురి ఏమిటి ఆశీపాదం గుర్తు ఏమిటి అంటే ఇది లేదని నిరూపించాలి సూత్రమేమిటి నేతి నేతి మహావాక్యం నాలుగు మహావాక్యాలు అయిపోయినాయి తర్వాత సర్వం కలుగుదాం బ్రహ్మ ఆ తర్వాత నేతి నేతి మహావాక్యం ఈ నేతి నేతి మహావాక్యాన్ని వినియోగించగలిగే సామర్థ్య స్థితికి ఎదిగినటువంటి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాహం నా అస్థి పంచం కూడా నేను లేను నాస్తి లేదు ఏతన్ మిథ్యాశుద్ధ్కించిన్ నాస్తితి తేమయా నిర్మూలమేతా జ్ఞానాశరీరం నాస్తి కేవలం స్వప్ ప్రతీయమానాని చ రూపాన్ని యథాతథా ఇవన్నీ ఒక కాలమనే కళలో తోచినాయి ఒక కాలమనే కళలో వ్యవహరించినాయి ఒక కాలమనే కళలో లేబి ఈ కలలన్నీ కాలములందే తోచినాయి కాలమే సర్వాధిష్టానం ఆ కాలం చేతనే విశ్వోత్పత్తి ఆ కాలం చేతనే బ్రహ్మాండోత్పత్తి ఆ కాలం చేతనే అణు ఉత్పత్తి ఆ కాలం చేతనే స్థావర జంగమ ఉత్పత్తి ఆ కాలం చేతనే సర్వం ఎనిమిది లక్షల దేవరాశులు ఆ కాలం చేతనే ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి వెయ్యి సంవత్సరాల ప్రగతి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ వెయ్యి సంవత్సరాల్లో వచ్చేసినాయి ఆ వెయ్యి సంవత్సరాల క్రితం అవేమి లేవు అంతకుముందు భూమండలం మీద మానవులు లక్షల సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళ వాళ్ళ జీవన సంస్కృతులను అనుసరించి ఉన్నారు వాళ్ళ వాళ్ళ విజ్ఞానంతో ఉన్నారు వారసత్వంగా తర్వాత తరాలకు అందిస్తూ వచ్చారు ఏమంటే ఈ విద్యుత్ శక్తి కనుగొ కనుగొనబడకముందు ఇంటర్నెట్ కనుక కనుగొనబడక ముందు ఇప్పుడున్నటువంటి వేగము లేదు ఇప్పుడున్న అసంతృప్తులు లేవు ఈ రెండు మార్పులు పెను మార్పులు తీసుకొచ్చినాయి అంతకుముందు కూడా వీల్ అండ్ యాక్జిల్ అంటే చక్రము ఇరుసు ఇది తయారవడం చాలా పెనుమార్పులు తీసుకొచ్చింది అంటే అర్థం ఏమిటంటే మనిషి అప్పుడు ఒక బజారు ఒక ఊరుకు మాత్రమే పరిమితమై ఉండేవాళ్ళు మరో ఊరికి వెళ్ళే సదుపాయం లేదు నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి దూరం వెళతారు దగ్గర ఉన్న వాళ్ళకే వెళ్ళగలిగేవాళ్ళు మ్యాక్సిమం ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీ కాశీకి నడిచెల్లు వచ్చాడంటే వాడు ఏకంగా మోక్షం పొందినట్టే అలా చేసేవాడు కారణం ఏంటంటే అప్పుడు వీల్ అంటే యాక్సిల్ లేదు కానీ ఒక తరాలలో అంటే మహాభారతంలో చూస్తే రథాలున్నాయి త్రేతాయుగం రామాయణంలో చూస్తే ఏకంగా ఆకాశంలో ఎగిరేవాళ్ళు ఉన్నారు ఇలా ఒక్కొక్క సంస్కృతిలో వారి వారి సామర్థ్యాలను అనుసరించి అవి పని కాలం తర్వాత ఏమైందంటే సృష్టి అంతా మారిపోయింది వెనక్కి తీసుకుంది ఉన్న జ్ఞానం పోయింది మళ్ళీ జ్ఞానం వచ్చేసింది మొత్తం ఆ నాగరికులు అందరూ సమసిపోయారు ఉన్నవాళ్ళంతా జ్ఞానం ఉన్నవాళ్ళంతా పోయేటప్పటికీ ఆ జ్ఞాన వారసత్వం అందించే బీజాలు లేకుండా పోయినాయి ఏది ఎట్లా తయారు చేయాలో ఎవరికి తెలియదు మళ్ళీ మట్టి పాత్రలతో మొదలుపెట్టారు మళ్ళా అనాగరిక జీవనంతో మొదలుపెడు ఇట్లా సైకిల్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట యోగ ధర్మాన్ని అనుసరించి వెనక్కి ముందుకి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఇదంతా కనబడేదా కనబడనిదా ఇంత విచారణ ఎందుకు చేస్తున్నాము అంటే కనబడుతుందా ఇప్పుడు ఇది కనబడటం కొద్ది కాలం ఉన్నట్టు తోస్తోంది కొద్ది కాలం లేనట్లు తోస్తోంది తోచినప్పుడు ఉన్నట్లు తోస్తోంది తోచనప్పుడు లేనట్టు తోస్తుంది కానీ यह विज्ञत मन ला ज्ञानाज्ञा रूप में बीज रूप में बुद्धि ने आश्री मन संस्कार स्वभाव ने वासनल पनीमुट उपयोगी कर्म फल्व मन की मन जीवित प्रत्यक्ष कुभ का ఇదంతా లేనిదే అనాలి అంటే మన స్థితి ఏ తెలివిలో ఉండాలి ఇప్పుడు చాలా పరిస్థితిలో ఉండాలి అంత పరిస్థితిలో ఉంటే గాని ఇవన్నీ ఏముందిరా అబ్బాయి ఇవన్నీ ఏం లేనివి చిన్న పిల్లవాడికి ఆ మొదటి అక్షరం నేర్చుకోవడమే చాలా కష్టం దిద్ది దిద్ది పిచ్చి గీసి గీసి గీసి వాడికి బలకా బలక మీద ఆ రాసిస్తే అకార అక్షరాణం అకారోస్మి అన్నాడు భగవంతుడు పరమాత్మ అన్ని అక్షరాలలో కల్లా అకారం అనే అక్షరం ఏదైతే ఉందో అదే నేను అన్నాడు అక్షరాణం అకారోస్మి అందుకనే అనే అక్షరాన్ని దిద్ద పెడతాం ఈ అనే అక్షరం రావడానికి వాడికి ఒక కొంతమందికి సంవత్సరం కూడా పడుతుంది దిద్దుతూనే ఉంటుంది వాడి పిచ్చి గీతలు గీస్తూనే ఉంటాయి అంటే వాడి బుద్ధిలో ఆ రకమైన వికాసం వచ్చేంత వరకు అక్షరం రాదు ఒక్క అక్షరం వచ్చేసిందా ఇక తర్వాత టకటకా వస్తాయి అక్షరాలు నెల రోజుల్లో మొత్తం అక్షరాలు వచ్చేస్తాయి రోజుకి రెండు అక్షరాలు మూడు అక్షరాలు కూడా వచ్చేసాయి తర్వాత అక్షరాలు సులభం అక్షరాలు వచ్చిన గుణింతాలు దిత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు తొందరగా రావు వాటికి టైం పడుతుంది ఈ రకమైన బుద్ధి వికాసం రావాలి మరి అంతకు ముందు వరకు ఇప్పుడు ఇవి కనబడలేదు కదా వాటికి ఆ బుద్ధి వికాసం లేనప్పుడు ఇవి తెలియదు కదా వాడికి మరి ఇప్పుడు బుద్ధి వికాసం రాగానే అవన్నీ ఉన్నట్టు తెలిసినాయి కదా మరి ఇప్పుడు ఉన్నాయా లేవా వికాసాన్ని బట్టి చైతన్య వికాసాన్ని బట్టి కనబడటం కనబడకపోవటం అనే రెండు లక్షణాలు ఉన్నాయి ఇంత విస్తారమైనటువంటి మానవ జీవన అన్వేషణ మనం ఒక్కళ్ళమే చేయలేదు ఈ చేశారు వాళ్ళందరూ చేసిన అన్వేషణ ఫలాన్ని గుది గురించి మన సూత్రాల రూపంలో అర్థ కందార్థాల రూపంలో సిద్ధాంతాల రూపంలో మనం జాగ్రత్తగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చాం ఏతన్మిధ్యా శుద్ధవి ఎత్ కించిన్ ఈ ఉత్త బయలు ఏమీ లేదు ఇది నిర్ణయం సర్వకాలం ఇదే నిర్ణయం జనన మరణాలకు ఇదే నిర్ణయం సృష్టి లయానికి కూడా ఇదే నిర్ణయం అని నిర్ణయం చేశాం నిర్ణయం చేసి అక్కడి నుంచి ఇక్కడికి చూసాం అంటే విశ్వోత్పత్తికి ముందు స్థితి నుంచి విశ్వోత్పత్తి యొక్క పరిణామానికి మనం చూసాం చూసి ఏం చెప్పాము బాబు అంతటా పరుచుకుపోయినటువంటి ములువృక్ష సందు లేక ఉన్నటువంటి అంతరిక్షం ఏదైతే ఉందో ఆ అంతరిక్షంలో ఒక ఆవగింజంత ఆవగింజంత విశ్వమైంది ఆ ఆవగింజంత విశ్వం మరల ముక్కలై చెక్కలై ఒకలై అనేకములై అనేక కోటి బ్రహ్మాండ జనని అయింది ఆ బ్రహ్మ ఆ అనంత విశ్వ విశ్వమే అనంతంగా తోస్తుంది ఇప్పుడు మనకి ఆ ఆవగింజ విశ్వం మళ్ళా ఆవగింజల ఆవగింజల ఆవగింజలయ్యి ఒక బ్రహ్మాండం అందులో ఆవగింజ లేదు ఒక గెలాక్సీ అందులో ఒక ఆవగింజ ఒక పాల పొంత అందులో ఒక ఆవగింజ ఆవగింజలో ఒక సూర్యుడు ఒక సూర్యుడు చుట్టూతా తిరుగుతూ ఉన్న తొమ్మిది గ్రహాలు కాదు మరొక ఆవగింజ అదో బిందువు ఆ సూర్య విస్ఫోటనంతో ఆ తొమ్మిది గ్రహాలు ఆ సూర్య విస్ఫోటనం ద్వారా ఏర్పడినటువంటి ఈ నవగ్రహ బ్రహ్మాండ చక్రం ఏదైతే దాని మీద ఒకనొక భూమి మీద సూర్యుడి యొక్క ప్రభావము హిమము యొక్క ప్రభావం అంటే మంచు చల్ల మనకంటే అవతలున్న గ్రహాలన్నీనేమో మంచుతో కప్పబడిపోయినాయి మనకంటే ముందుకు సూర్యుడి వైపు ఉన్న గ్రహాలన్నీనేమో మంట పండిపోతూ ఉంటాయి సూర్యుడు ప్రభావం ఎక్కువ ఉంది అనమాట వాటికి తాపం ఎక్కువ ఎక్కువ మంట ఎక్కువ సూర్యుడు ఎక్కువ సూర్య తాపం తగులుతూ ఉంటుంది అనమాట అందువల్ల మనకంటే ముందున్న గ్రహాల వల్ల జీవం ఏర్పడే అవకాశం లేకపోతే మనకంటే అవతలకు ఉన్న గ్రహాల్లోనేమో జీవం ఏర్పడడానికి కావలసిన తాపం లేదు ఉష్ణోగ్రత లేదు అనిగే మనం కూడా శవం చల్లబడిపోతుంది నీ శరీరం చల్లబడిపోయిందంటే అంటాం అంటే ఉష్ణం తప్పుకుంది ఉష్ణం తప్పుకుంటే వెళ్ళిపోవడమే కాబట్టి ఈ పంచభూతాలు మూడు గుణాలు సమస్థితిలో ఉండేటటువంటి పరిస్థితి ఈ భూమి మీద ఏర్పడేటప్పటికీ దీని మీద సృష్టి ఏర్పడి ఇంత అవకాశం ఏర్పడటం ఆవగించంత ఇప్పుడు ఈ ఆవ నాలుగు లక్షల జీవరాశులు ఆ జీవరాశులలో ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఆ మానవులలో ఓ రామలక్ష్మి గారు ఓ సీతామహాలక్ష్మి గారు ఓ సుబ్బారావు గారు ఓ వెంకటరావు గారు ఎంత వీళ్ళు ఎక్కడ విశ్వం ఆ విశ్వమే ఒక ఆవగింజ ఎందులో ములుగుత సందు బయలుగా పరుచుకున్నటువంటి అంతరిక్షంలో ఆ అంతరిక్షం ఎప్పుడు ఉంది ఎవరైనా చూడవచ్చు అది ఎప్పుడూ మారదు కనబడుతూనే ఉంటుంది అది ఒకప్పుడు కనబడటం కానీ ఒకప్పుడు కనబడకపోవడం కానీ అసలు ఏ లక్షణాలు లేవు దానికి ఈ విశ్వానికి సంబంధించిన ఏ లక్షణాలు ఆ బయలుగు ఆ అంతరిక్షానికి ఆ వ్యోమానికి లేవు బహిరంతరస్థితమాత్మని నిజానికి ఆత్మ అనాలంటే దాని అయితే సరాసరి ఆ వ్యోమస్థితిలో మనం ఉండటానికి వీలు కావడం లేదు కదా ఎందుకంటే అన్ని ఆవేశాలు కావేశాలు ఉద్వేగాలు కోరికలు భావాలు భోగాలు వీటి మధ్య మాత్రమే తిరిగి అంతఃకరణం అనేటటువంటి పరిమితి చేత పరిమితించబడినటువంటి నేను వీడెవడయ్యా అంటే వీడు నామరూపాత్మకమైన నేను వీడు కొద్దిగా పెంచాం వ్యాపకం చేశాం బ్రహ్మాండ నేను ఈశ్వరుడు నేను బ్రహ్మము ప్రజ్ఞ నేను చైతన్యము నేను సాక్షి నేను ఆత్మ నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టాం నిలబెట్టడం వలన ఈ అంతఃకరణం వల్ల ఏర్పడిన లక్షణాలన్నీ పోయినాయి ఒక దెబ్బకి ఇవన్నెందుకు చెప్పారా అంటే ఈ అంతఃకరణం యొక్క ప్రభావంలోనేది నేను బయటపడవేయడం కోసం చెప్పారు ఏమంటే అప్పుడు నీకు కనబడిందాక కనబడలేదా అంటే ఆ చైతన్య వికాసం ఆ తెలివి ఆ ధీశక్తిలోకి నువ్వు అది కనపడడం మొదలుపెట్టి సర్వత్రా సర్వవ్యాపకమై సర్వత్ర అనుచింత్యనుచింతన ఎప్పుడు అదే కనబడుతుంటుంది ఎలా ఎక్కడ చూసినా కొంతమందికి సాయిబాబా కనబడతారు ఎక్కడ చూసినా కొంతమందికి ఈశ్వరుడు కనబడతారు ఎక్కడ చూసినా కొంతమందికి వాళ్ళు ఏది తెలిస్తే అదే కనబడుతుంది అయితే భ్రాంతిగతమైన దశలలో కూడా హాలిజినేషన్ వల్ల కూడా ఇలా జరగవచ్చు బుద్ధి యొక్క భ్రమ వల్ల కూడా అలా జరగవచ్చు సూక్ష్మ శరీరం యొక్క భ్రమ వల్ల కూడా అలా జరగవచ్చు వీటితో పని లేకుండా సర్వసాక్ష్యత్వ స్థితి నిలబడ్డ జ్ఞాన ప్రభావం వల్ల కూడా అలా జరగచ్చు దేనివల్ల జరుగుతోంది అనేటటువంటి నిర్ణయం తెలిసిన వాడే ఉండాలి మూడవస్థలలోనూ మార్పు లేక ఉండాలి మూడవస్థలను అధిగమించిన వాడే ఉండాలి దివ్యానుగ్రహం అనేటటువంటి సామర్థ్యాన్ని కలిగిన వాడే ఉండాలి సంకల్పశుద్ధి కలిగిన వాడే ఉండాలి త్యాగభావం కలిగిన వాడే ఉండాలి అభిమాన రహితుడే ఉండాలి అహంకార వర్జితుడై ఉండాలి వాసనాక్షయం కలిగిన వాడే ఉండాలి మనోనాశం కలిగిన వాడే ఉండాలి ఇన్ని లక్షణాలు చెప్పింది ఇన్ని లక్షణాలు కలిగిన వాడెవడో కాలం వాడు ఉంటాడ వాడు బ్రహ్మం ఇంకో మెట్టు అవతల మళ్ళా ఆ బ్రహ్మము సృష్టి స్థితి లయములు విస్తీర్ణ ఆకర్షణలనే పంచక్రియలలో పంచశక్తులతో పంచబ్రహ్మలతో పంచబీజములతో పంచ తన్మాత్రలతో ఆ బ్రహ్మాండ చక్రాన్ని తిప్పుతున్నాడు కాలగమనంలో కాలము సంకల్పము శూన్యము శూన్యమన్నా దేశమన్న ఒకటి ఈ మూడు అంటే దేశము కాలము సంకల్పం ఈ మూడు కలిస్తేనే బ్రహ్మాండ ఉత్పత్తి అవతలకు వెళ్ళింది అనంత విశ్వంలో ఈ బ్రహ్మాండం మళ్ళా ఆవగిందంతా వెనక్కి తీసుకున్నా వెనక్కి తీసుకుంటే కృష్ణబిలంలోకి ఇది వెళ్ళి పడిపోయింది ఎట్టా పడిపోయిందయ్యా అంటే నామరూపాలు బ్రహ్మాండమే నామరూపాలు లేకుండా పోయి బ్రహ్మాండ స్థితిలో చెప్పబడుతున్నటువంటి సత్తు చిత్తు ఆనంద లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు లక్షణాలు ఇత పూర్వమే జీవధర్మంగా వదులుకున్నటువంటి నామరూప లక్షణాలు అన్నీ వెళ్ళి కృష్ణ బిలంలో పడిపోయి అసలు ఉందో లేదో తెలియకుండా పోయి ఈ బ్రహ్మాండం ఒక ఒక కాలం తర్వాత లేదు ఎక్కడుందో కూడా ఆనవాళ్ళు లేదు అంటే ఒక కాలంలోనేమో ఉంది బ్రహ్మాండంగా వ్యవహరించింది ఉత్పత్తి స్థితి లయాలను కలిగి ఉంది మళ్ళీ ఏమైపోయింది లేకుండా పోయింది పోయి పోయి పోయి పోయి పోయి ఎందులో కలిసిపోయిందంటే ఆ అనంత విశ్వ ఉత్పత్తికి బీజకారణ స్థితిలోకి చేరు ఇప్పుడు అది కనబడిందా కనబడలేదా ఏ విజ్ఞానానికి కనబడుతోంది ఏ సాక్షిత్వానికి కనబడుతోంది దానికి పరబ్రహ్మని పేరు పెట్టాం పరమాత్మ అన్నాం అన్నీ అక్కడి నుంచే అందుకే విష్ణుమూర్తి బొమ్మ వేసినప్పుడు ఇట్లా బొమ్మ ఆయనలోంచి బుడగల బుడగలగా బ్రహ్మాండాలు ఉత్పన్నమైనట్టు చూపిస్తాను విశ్వం విష్ణుర్వ ష్కారు భూత భవ్యభవోద్భవం ఏష మే సర్వధర్మాణం ధర్మోధిగర్మో మధ సర్వధర్మాన్ పరిత్యజ్యా మామేకం చరణం వ్రజ అహం లా సర్వర్పే భో మోక్ష ఇష్యామి మా సుచ అన్నాడు ఓ ని గోలేంటి నీ గొడవంత ఎందుకని అన్ని వదిలిపెట్టి నన్నే పట్టుకుని నీకు ఇచ్చేసా పోతే ఇది ఒక గొప్ప ఆశీర్వచనం వాగ్దానం ఇలాంటి వాగ్దానాల యొక్క సమాహారం వేదాంతంలో ఉంటుంది ఆశ్వాసన నడిపిస్తుంది నేను నువ్వు నన్నే శరణు వచ్చిన డోంట్ వరీ నువ్వు ఎంతటి వాడవైనా నేను మోక్షం చేస్తాను ఇది ఒక పెద్ద చిక్ అయిపోయింది అనమాట తర్వాత కాలంలో మధ్యయుగాలలో ఈనాటి కాలంలో కూడా నానా దుర్జన సాంగత్యం చేయటం దుస్సహవాసం చేయటం దుష్కర్మలు చేయటం చేసి అయ్యా చిరణాదండీ బోరలా పడిపోయి ఒకరికాయ కొడడం గుమ్మడికాయ కొట్టడం ఇట్లా మోక్షం రాదు జ్ఞానఫలం మోక్షం ఆయన చెప్పింది అది సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నేను బ్రహ్మమును అనేటటువంటి ధర్మాన్ని పరబ్రహ్మం అనేటటువంటి స్థితిలో లేకుండా పోతుంది అని చెప్పడం అక్కడ ఉద్దేశం అంతేగాని కొండకు వెంట్రుక కట్టి దారం కట్టి కొండను లాగే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి చెప్పలేదు ఈ సూత్రాన్ని ఏ సూత్రం ఎవరికి అన్వయమో తెలిసి ఉండాలన్నమాట ఇలా కనబడనిది కనపడనిది చూడండి ఎంత విస్తారంగా విచారణ చేయొచ్చు అన్నింటిలోనూ ఈ రెండు లక్షణాలు ఉన్నాయి కనబడుతున్నట్టుగా ఉంది లేకుండా కానీ సర్వకాలము సర్వత్రా సర్వే వ్యాపకమై ములుగుత సందులేక కాలంతో పని లేకుండా కాలాన్ని ఉత్పన్నం చేయగలిగే అవతారాలను ఉత్పన్నం చేయగలిగే విశ్వాన్ని ఉత్పన్నం చేయగలిగే బ్రహ్మాండాలను ఉత్పన్నం చేయగలిగి అన్నీ ఒక ఆవగింత ప్రమాణంలో బిందువునా సర్వదేవతాం ప్రతిష్ఠితం అంటుంది శాక్తేయం అదేమిటంటే సూక్ష్మం అంతా సమీకరిస్తే ఓ బిందు స్థూలమంతా సమీకరిస్తే ఆ సూక్ష్మనే బిందువులు అత్యంత సూక్ష్మమైన బిందువైంది ఆ సూక్ష్మం అంతా కారణస్థితిలో ఒక అత్యంత సూక్ష్మమైన బిందు ఆవగిందంత కాబట్టి ఈ స్థూలమేమో సూక్ష్మంలో ఆవగిందంత సూక్ష్మం కారణంలో ఆవగిందంత కారణం మహాకారణంలో ఆవగిందంత ఆ మహాకారణం విరాట్లో ఆవగిందంత విరాట్ హిరణ్య గర్భస్థితిలో ఆవగిందంత హిరణ్య గర్భము అవ్యాకృతంలో ఆవగిందంత అవ్యాకృతము పరమాత్మ ఎందు ఆవగిందంత ఇది అష్టతనువు ఇవన్నీ కనపడేవే ఇవన్నీ ఆర్యాదర్పణల్లో కనబడతాయి ఇవన్నీ చైతన్యమనే భూమికలో కనబడతాయి అందుకని చైతన్య వ్యావర్తనము చైతన్య వికాసము అనే అవతార్ మెహర్ బాబా సప్త జ్ఞాన భూమికలని వీటన్నింటినీ కలిపి బోధించారు సులభంగా కానీ ఇవన్నీ ఆ దర్శన ప్రమాణంగా అనుభూతి ప్రమాణంగా ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష పద్ధతులుగా మనకి నిర్ణయం అవ్వాలి ఈ నడక ఈ పరిణామం ఈ చతుర్విధ దివ్యయానాలు ఎవరైతే పూర్తి చేశారు ఆ చతుర్విధ నాలుగవ దివ్యయానం చెట్టు చెవ చొక్కటరు ఓ బిందు అక్కడి నుంచి అంత వచ్చింది అదంతా ఆ విశ్వోత్పత్తికి ఆధారభూతమైనటువంటి ఒక ఆవగందంత బిందు మరచి తిన మందిరము అంటారు బాలభాస్కర్ రాజు గారు ఏమిటి నీ మందిరం అంటే అదిగో పరమాత్మ ఆ పరబ్రహ్మ ఆ పరాత్పరం అక్కడి నుంచి ఓ చలవర పలవరగా పెరిగిపోయావు నువ్వు అయింది అయింది కానిది అయింది కానిదాన్ని చూసి అయిందా తెలుసుకుంది అయినది లేనిదని తెలుసుకుంది కానిది లేనిదని తెలుసుకుంది అయినది కానిది లేనిదని తెలుసుకుంది శూన్యాన్ని సర్వాన్ని తెలుసుకుంది సర్వాన్ని శూన్యాన్ని తెలుసుకుంది శూన్యం సర్వం ఒకటేనని తెలుసుకుంది శూన్యం సర్వం లేనివని తెలుసుకుంది ఈ తెలియటమంతా కనబడటమేనా ఆ తెలియంట తెలియడం అంతా ఎరుగే అది లేనిది ఇప్పుడు కందార్థానికి వద్దాం కనరాని దాన్ని అనదగును ఈ కింద నుంచి పైదాకా ఈ వ్యాపకంగా సర్వంగా ఉన్నటువంటి ఆ బిందువు నుంచి విశ్వంగా విశ్వం నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మాండం నుంచి పెండాండంగా ఏ అంతా కనబడుతూ ఉన్నదో ఖండఖండ ఎరుకలుగా అఖండంబు ఎరుకగా ఏదైతే కనబడుతూ ఉన్నదో ఎందుకంటే బయలు స్థితి లేదు కాబట్టి నాహం అన్న స్థితి నుంచి అది లేని దాన్ని మరి శూన్యం అనాలి కానీ ఉన్న బయలుని శూన్యమని ఎలా అంటాము అంటే అచల వాక్యాలలో ఒక సూత్రం ఒక ఒక లక్షణం ఉంది ఒక సూత్రం ఏమిటంటే అది ఆకాశమును బయలు అనరాదు శూన్యమును బయలు అనరాదు బయలు బయలే అని ఒక సూత్రం దాన్ని ప్రతిపాదిస్తున్నారు అన్నమాట కాబట్టి కనరాని దాన్ని శూన్యం బని అనదగును గాని ూన్యాన్ని బయలు అనకూడదు వాయిడ్ని బయలు అనకూడదు కనవచ్చు చున్నదిందులో కనుగొనుటకు ఎరుక లేదు బయలులో అనంత విశ్వం ఉత్పన్నమవుతూ పరిభ్రమిస్తూ వ్యవహరిస్తూ ఉత్పత్తి అవుతూ లయిస్తూ కనబడుతోంది తెలుస్తోంది కానీ బయలుకు ఆ లక్షణం లేదు బయలుగా అది లేదు ఎరుక లక్షణం బయలుకు లేదు బయలు లక్షణం ఎరుక లేదు కాబట్టి బయలును శూన్యం అనరాదు కనవచ్చుచున్నదిందులో అక్కడ ఇక్కడ అంత కనబడుతోందట ఆ కనబడటం అనేది చాలా ముఖ్యమైన విషయం విచారణ చేత మాంసనేత్రం చేత జ్ఞాననేత్రం చేత కనబడటం అంతా కనబడటమే ఇప్పుడు మనకి రాత్రి అంటే పగలు లేదనేగా అర్థం సూర్యుడు లేడని అన్నావా అంటే సూర్యుడు అవతల పక్క ఉన్నాడండి ఆమె ఆ అవతల పక్క ఉంటావెండి అంటే రేపు మళ్ళీ మనకు కనబడతాడండి ఆమె ఒక కాలంలో భూమి బల్లపరుపుగా ఉంది సూర్యుడే భూమి చుట్టూ కాలంలో సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు కేతువు గురుడు మిగిలిన గ్రహాలన్నీ ఉంటాయి అందులో భూమి ఉండదు కారణం ఏంటంటే భూమి బల్లపరుపుగా ఉంది గ్రహాలన్నీ సూర్యుడితో సహా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని ఒక కాలంలో నమ్మారు నమ్మి అన్ని చక్రాలలో రాసేటప్పుడు సూర్యుడు ఉండడం అందులో సూర్యుడు చదువుడు ఉంటారు కానీ భూమి ఉండదు అందులో ఈ జాతకాలు రాసేవాళ్ళందరికీ ఇదో పెద్ద చిక్కు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం నిజానికి తర్వాత కాలంలో విజ్ఞాన శాస్త్రం నిరూపించింది ఏం నిరూపించింది అంటే సూర్యుడు చుట్టూ తనే భూమి తిరుగుతుంది భూమి చుట్టూతో సూర్యుడు తిరగడం లేదు సూర్యుడు చుట్టూతోనే భూమి తిరుగుతుంది ఇప్పటికీ ఇది డిబేటబులే కానీ ఇక డిబేట్ లేదు అందులో ఎందుకని అంటే మానవ సహిత వ్యోమగాములు వెళ్ళొచ్చారు అంతరిక్షానికి వెళ్ళి సజీవులే మళ్ళీ తిరిగి వచ్చారు తిరిగి వచ్చి వాళ్ళు చూసి చెప్పారు ఏమన్నారు భూమి గుండ్రంగా ఉంది ఆయన అది భూమి అండాకారంలో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది నిరూపితమైంది మీరికి ఎంత ఎల్లకాలం మీరు భూమి బాలపరుపుగా ఉందని చెప్పినా ఎవడం నమ్మొద్దు అని తేల్చి చెప్పారు చెప్పారు కనవచ్చు చున్నది ఇందులు కనబడిందా కనబడలేదా ఇప్పుడు కనబడింది కాబట్టి అజ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానము ఎన్ని చెప్పినా ఆ జ్ఞా జ్ఞాన లక్షణంలో కనబడటం అన్నది తెలియటం అన్నది ఆధర్శనం అన్నది ఎరుకనే శూన్యమని ఆ బయలులో ఈ తెలివి లేదు కదా ఈ తెలివి అక్కడ పనిచేయదు కదా అవకాశం లేదు కదా కనుగొనుటకు ఎరుక లేదు ఎక్కడా బయలులో కనుగొనరాధ ఎరుకనే శూన్యమని అనరాధ ఆ స్థితికి చేరాడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి చూశాడు లేనిదే కనవచ్చనా లేదా నుగొంటి లేదని అనరాదా భయమేమి అనుమానించకుమిగో నిర్ణయం చేసేస్తున్నాడు అనమాట ఇదే దేశిక వర్యుల కృప అంటే ఇదే పూర్ణ గురువుల కృప అంటే మహానుభావుల ఆ జీవితాలలో చూస్తే ఆ దేశిక వర్యుల యొక్క చరిత్రలో చూస్తే ఇలాగే దొరుకుతుంది ఎవరైతే ఆ చివర బయలు దర్శనాన్ని పొంది బయలు స్త్రీ దృఢీకరించబడి పర బయలును దర్శించి బట్టబయలు దర్శించి ఆ స్థితి అందు నిలకడ చెందినటువంటి దేశికులు పూర్ణ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతఃస్ఫురణ అవబోధ బ్రాహ్మీభూత స్థితి పరదర్శనం పరదృష్టి తెలివి ఎరుక పరారూప ఇలా ఎన్ని పేర్లతో చెప్పబడినదైనా ఉన్నావా ఉన్నాను ఇప్పుడున్నావా అని బయలును చూపెట్టి అడిగారు బయలుస్థితి అని నిలిపి అడిగారు ఇప్పుడు లేను అన్నారు లేను అంటే ఎలా మాట్లాడుతున్నాం లేకనే ఉన్నవాడుగా మాట్లాడుతున్నాను లేని ఎరుకగా మాట్లాడుతున్నాను వెంట్రుక భాషంత ఎరుకతో మాట్లాడుతున్నాను గొడ్రాల బిడ్డ వలె మాట్లాడుతున్నాను వంధ్యాశను వలె ఆకాశ పుష్పం వలె మాట్లాడుతున్నాం లేక ఉన్నది ఎరుక ఈ ఉపమానాలన్నింటి ద్వారా ఈ ఉపమానాలే మన పదార్థాలు అన్నింటిలోనూ కాబట్టి బయలు ఉన్నదని ఎరుక లేనిదని చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా అనుకోవయ్యా బాబు అంటుంది కందార్థం అదో కందార్థం చచ్చేదాకా నిధులు వచ్చేదాకా లేనిది ఎరుక ఉన్నది బయలు అని శాశ్వతమైనటువంటి లక్షణాన్ని శాశ్వతమైన జనన మరణ రాహిత్యాన్ని అందించేటటువంటి సూచనని దృఢపరుచుకో కనుగొనరాధి తిరిగి ప్రశ్న ఇస్తున్నారు చూసావా లేదా అదిగా బయలు చూపెట్టాను బయలుని దర్శించిన తర్వాత ఎలా ఉండాలట అటులే కనుపూడమి అంటుంది మేలుకొని ఆ బయలను చూసినట్లే అక్కడ ఎలా చూచాడు ఆ స్థితిలో ఎలా ఉన్నాడు ఆ స్థితి ఉండే ఈ ఎరుకకు సంబంధించిన వాటి అన్నింటినీ కనుక చూస్తే ఇవి లేనివైపోతాయి అని నిర్ణయం కనుగొంటి లేదని అనరాధ ఆ ఎరుక ఏమైనా చేస్తుందని భయపడాల్సిన ఆ బయలు సార్వజనీనము సార్వకాలికము కాలాతీతము శూన్యాతీతము సంకల్పాతీతము అనుమానించకుమిదుగు కనుగొనరాధ ఎరు కనేశూన్యమని అనరాధ ఈ రీతిగా ఎవరికైతే ఇదంతా తేట తెల్లంగా తెలియబడిందో లేనిదని నిరూపితమయ్యిందో వారు దేశికులు వారు జనన మరణ రాహిత్యం పొందినటువంటి ఆ స్థితిని వారు పొందటం అనకూడదు ఆ ఉన్నటువంటి వారు ఊరకుండు ఏమీ రివ్యో నమ ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వచ్చిష్యే ం సహనావసు సహనోనక్ సహవీ కరవై తేజస్సు నవచీతమస్ మా విద్విషావై ఓ శా शाद स्वगुन गुरु, निजगु गुरु, परमगु परमेगु सद्गुपरब्रह्मणे नम हरि ओ श्रीगुरुभ्यो नम हम